నాలుగు వందల డెబ్భై ఏడవ సంకీర్తన ఒక్క మనసున నేనుండేగాక ఎక్కడి పనులు తానే ఎరగడా పలుదేహమిచ్చువాడు ప్రాణము ఓసినవాడు తలపొసినవాడు దైవమే కాడా వెలుపలి పటాలు వేవేలు గడించితాను మలసి ఇంతలో నన్ను మరచీనా జగములేటివాడు సంసారి చేసినవాడు తగులై ఉండినవాడు తానేకాడా బెగడకుండా దినాలు పెరుగజేసేటివాడు తగినట్టు నడిపించేరడా మొదలై ఉండేటివాడు ముందరత్తుదయ్యేవాడు ఎదలో వాడు శ్రీ వెంకటేశుడే కాడా చదివించి బుద్ధులిచ్చి చైతన్యమైన వాడు పొదిగి నాదాపు దండయి భోగించడా